నేను ఒకసారి బ్యాంకుకి వెళ్ళేదో చెక్ ఇచ్చా ఇలా చెప్పుకుని లోపల మాడేసుకుని నా కాకొని నాకు పాడేసుకో సంతకం పొడమాయా బాబోర్నా అక్కర్లేదు పట్టలేదు నువ్వు ఇచ్చి డబ్బులు సంతకం అక్కర్లేదు వెళ్ళకండి మీరు బ్యాంక్ ఇండియాలో కత్తిసీ అన్నది మీరు అమెరికా వెళ్తే కానీ మళ్ళీ మీకు కత్తిసీ దొరకదు పీపుల్ ఆర్ లైక్ ద వెరీ డిస్కర్టియస్ సొసైటీ కాబట్టి మీకు బ్యాంకు వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారని నమ్మకం లేదు ఇంకేమి ఇవ్వరు వాళ్ళు పిచ్చేసంట వెరీ ప్రాక్టికల్ నేను చెప్పేది మీకు ప్రాక్టికల్గా అనిపించకపోతే యూ శుభ నేను ఒక ఆయన జరుగుతున్నాను ఆయనకి విఆర్ఎస్ ఇంత మూట వచ్చింది ఈ మూట ఇందిరా వికాస్ పత్రంలో పెట్టాడు ఐదేళ్ళ ఆరేళ్ళకో ఏడు ఏళ్ళకో డబ్బులు అయినాయి ఆ డబ్బులు అయింది మళ్ళీ డబ్బులు తీసుకోకుండా మళ్ళీ పెట్టాడు మళ్ళీ ఇంకో ఏడేళ్ళలో ఈ లోపల ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాయి అయిపోయిందా నీకు ఏమైంది కాబట్టి నాది అనేది ధనం ఏది లేదు ఏమిటంటే ఇలాంటివి చెప్తున్నాడు ఏమిటన్నాడు అనుకోకుండా ఇక్కడ ఇలాంటివే చెప్తారు ఇది బ్రహ్మ విద్య కదా ఇలాగే చెప్తారు ఇక్కడ వైరా విద్య కోసం ఇలాగే చెప్తారు కాబట్టి అలాగే బంధువులు నావాడు నా అయ్యో ఏం చెప్పమంటారు నావాడు అనేవాడు ఎవడు ఉండేదండి బాబు ఐసా నీ హోతా హా సో ఇద హింస అకేరా ఈ హంస అకేలా ఒంటరిగానే ఎగిరి చక్కపోతుంది నా వాడని వాడు ఎవడో ఉన్నాడు అలా మీరు మనం అలా అనుకోవడానికి అలవాటు పోతూ ఉంటాం ఎవవాడు అనుకుంటూ ఉన్నాం ఎందుకంటే నావాడు అనుకుంటే వీడు కొంచెం సెక్యూరిటీ సైకలాజికల్ సెక్యూరిటీ ఇన్సెక్యూర్గా ఉంటాడు అంటే ఒక రకమైన అభద్రతతో బతుకుతూ ఉంటాడు ఆ అభద్రతతో ఉన్నవాడికి వీడు నావాడు అనేప్పటికీ కొంత సెక్యూరిటీ సెక్యూరిటీ మై వైఫ్ సమ్ సెక్యూరిటీ నాకు రోగం వస్తే మిరియా మిర్యాల కార్చిచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు సమ్ సెక్యూరిటీ నన్ను ఎవరో అడిగారు ఎలా నీకు ఎప్పుడైనా రోగం వచ్చి మన నీకు జ్వరం వస్తే నీకు వేడింటి కాచిచ్చేవాళ్ళు ఉన్నారా అని అడిగారు లేదని చెప్పే నీకు ఎలా వస్తా వస్తాయని చెప్పేస్తే ఆ టైం చూడో ఒక విషిస్తాడు వెల్లిళ్ళు ఉండవని నేను అంటలేదు వెన్నీళ్ళు ఉంటాయి వెన్నీళ్ళు కాచిచ్చేవాడిని ఫిక్స్డ్గా నాకు ఎవరూ లేదు ఇక ఇవి నాకు రోగం వస్తే మీరు అలా కసాయం కాచిస్తుంది నో వేరే నో సచారే మనుష్యులు చాలా ఇన్సెక్యూర్గా బ్రతికిస్తూ ఉంటారు ఇన్సెక్యూర్గా రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఆ ఇన్సెక్యూరిటీ చుట్టూ ఉంటాయి కాబట్టి అదంతా కూడా అజ్ఞానమే సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ అంతా కూడా అజ్ఞానమే అజ్ఞానము ఉన్నది మీరు ఈ దేహేంద్రియ సంఘాతమును రతీతులు కానీ ఈ అజ్ఞానం మాత్రం మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉన్నది అని మీరు అనుకుంటే పొరపాడు ఈ అజ్ఞానం కూడా మిమ్మల్ని అంటిపెట్టుకుని లేదు కాదు మరి మాకు ఇలాంటి తక్కువ అనుభవాలు ఎందుకు వస్తున్నాయి అంటే మీరు వాలంటరీగా అజ్ఞానాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు అజ్ఞానం ఈజ్ ఆప్షనల్ ఇగ్నరెన్స్ ఈజ్ ఆప్షనల్ ఆప్షనల్ అంటే అర్థమేంటి మీరు పట్టుకుంటేనే ఉంటుంది మీరు ఇగ్నరెన్స్ అని విధులు పెట్టదలుచుకుంటే వెంటనే వదిలిపెట్టచ్చు ఏమి సమస్య మీరు ఇగ్నరెన్స్ అని పట్టుకుంటారు ఎందుకంటే ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఇగ్నరెన్స్ ఉంటే భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు ఇల్లు బాకీ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ ఉంటుంది తర్వాత మన కర్మ ఉంటుంది మన పుణ్యం మన పాపం మన స్వర్గం ఉంటాయి ఇగ్నరెన్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సపోజ్ ఇగ్నరెన్స్ లేదనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలిసినా నువ్వు పరమాత్మ నువ్వు నేను పరమాత్మ ఏమయ్యానో ఏమవ్వలేదు కానీ నాకంటూ భార్య భర్త ఉండదు కొడుకు ఉండదు వంశం ఉండదు పేరుండదు కులం ఉండదు వర్గం ఉండదు ప్రాంతం ఉండదు దేశం ఉండదు బ్యాంక్ అకౌంట్ ఉండదు పుణ్యం ఉండదు పాపం ఉండదు ధర్మం ఉండదు అధర్మం ఉండదు ఏమీ ఉండదు టోటల్లీ స్ట్రిప్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేచర్ అండర్ ది స్కై దిగంబర చూడు అది అది పీపుల్ కెనాట్ హ్యాండిల్ దాట్ దే కెనాట్ హ్యాండిల్ దాట్ ది కెన్ నెవర్ హ్యాండిల్ దాట్ అందుకోసం ఏం చేస్తారు అజ్ఞానం పట్టుకున్నాం మనకు అనుభవం ఉంటుంది అజ్ఞానం పెట్టుకుంటే నౌకరు ఉంటాడు నౌకర్ని పెట్టుకోవచ్చు వాడు మనం చెప్పినవన్నీ చేసి ఆ బయట నిలబడి ఉంటాడు అజ్ఞానం ఉండాలి అలా ఉండాలంటే అజ్ఞానం ఉండదు అజ్ఞానం లేకపోతే నౌకరు కూడా వాడు ఆత్మస్వరూపుడు అంటే ఇంకా నౌకర్ ఏంటి కాబట్టి అజ్ఞానం ఉంటే మనం పెట్టుకున్న సిస్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి అజ్ఞానాన్ని బట్టి వచ్చే కూడా కాబట్టి మనం అజ్ఞానాన్ని పట్టుకుంటాము కానీ మీరు అడ్డు మీరు అజ్ఞానాన్ని అవతలకు పోషిస్తే పోతున్నావు ఎందుకంటే మీరు స్వతహాగా అజ్ఞానము కలవారు కాదు అజ్ఞానము కంటే కూడా మీరు అతీతుడు మీరు మీకు కాబట్టి ఈశ్వరుడు క్షరము కంటే అక్షరము కంటే అతీతుడు జీవుడు కూడా తెలుసుకుంటే క్షరము కంటే అక్షరము కంటే అతీతుడు ఆ విధంగా మీరు ఈశ్వరుడు గురించి చెప్పినటువంటి ఆ వ్యాఖ్యను అంటే కాస్మాగానికల్గా చెప్పారు కాస్మాలజీ లెవెల్లో చెప్పారు జగత్తు మాయాశక్తి అతీతుడు అని దాన్ని వ్యక్తి అధ్యాత్మంలో మీరు అనుభవానికి తెచ్చుకోవడానికి అవకాశము గలదు కాబట్టి ఈ పురుషోత్తమధేయము సుతరాము సుతరాము సార్థకము ఇప్పుడు క్షర అక్షరములను తీసి పక్కన పెడితే కానీ మీకు పురుషోత్తముడు లభించడం మీరు అది గమనించాలి పురుషోత్తముడు లభించడం అంటే ఆత్మ లభించడం అని అర్థం ఇప్పుడు హక్ అంటే ఊక గా గడ్డి గాధము ఊక వాటినన్నింటినీ విసేసినప్పుడు మాత్రమే మీకు బియ్యపు గింజ కప్పైపు అలాగే క్షర అక్షరములను విశిస్తేనే ఈశ్వరుడు ప్రకటము ఆత్మచైతన్య రూపంగా ప్రకటమవుతాడు ఇప్పుడు మేఘాల్లో తొలగినప్పుడు మాత్రమే సూర్యుడు ప్రకాశిస్తాడు సూర్యుడు ఉండి కూడా ప్రకాశించడు లేకపోతే అలాగే ఇప్పుడు ఈ వినాశశీలమైనటువంటి క్షరమును త్రిగుణాత్మకమైన అక్షరమును తిరస్కరించినప్పుడు మాత్రమే మీకు శుద్ధ చైతన్య రూపంగా ఈశ్వరుడు అనుభవానికి వస్తాడు మీరు ఈ జగత్తుని ఇలాగ వచ్చిపెట్టింది ఆ మాయాశక్తి అజ్ఞానాన్ని అలాగే ఇచ్చిపెట్టి నాకు ఈశ్వరుడు కల్లో కనపడ్డాడు లేకపోతే అలాగ ఫ్లాష్ లాగా కనపడ్డాడు లేకపోతే నేను ఇలా కళ్ళు నా ముందు నిలబడ్డాడు నాకు నారద మహర్షి కనపడ్డాడు చెవులు ఏదో ఊజాడు ఇలాంటి బ్లఫ్స్ అన్ని కూడా నడుస్తూ ఉంటాడు అలా కల్లో కనపడి కల్లో కనపడితే ఈశ్వరుడు అలాంటి అలాంటి కుట్ర ఎందుకు కనపడొచ్చు కదా కాబట్టి వాట్ ఎవర్ ఈస్ కండిషన్ వాట్ ఎవర్ ఈజ్ పెడిషుల్ షుడ్ బీ అండర్స్టూడ్ డిస్క్రైబ్డ్ అండర్ నెగ్గేటెడ్ అప్పుడే పురుషోత్తమ ఆ పరమాత్మ ముందుకొస్తారు పేర్లన్నిటిలోకి పురుషోత్తమ అనే నామము సర్వోత్కృష్టమైన నామం ఎందుకంటే ఆమె నామ నిర్వచన ప్రసిద్ధి అన్నీ మనకి ఇక్కడ కనబడుతున్నాయి మిగతా పేర్లన్నీ కూడా ఆయా సందర్భాల నుండి వచ్చిన పేర్లు అవి సాపేక్ష నామములే తప్ప అప్సల్యూట్ నేమ్స్ కావు అప్సల్యూట్ నేమ్ ఏమిటంటే పురుషోత్తమ దానికి నిర్వచనం కూడా పురుషశ్చ అసౌ ఉత్తమశ్చ అంతే తప్ప పురుషానామోత్తమ అని మాత్రం ఎన్నటికీ కాదు సో అది నేను పురుషోత్తమ అనేది ఆయన యొక్క పరమాత్మ యొక్క నామ తీరు నేను ఆ నామానికి వచ్చమ్మా మిగతా పేర్లన్నీ కూడా పక్కన పెట్టాం నేను దృష్టాంతం చెప్తాను పూర్వకాలము ఈ పెళ్ళిళ్ళలో అమ్మాయికి కొంత గ్రేస్ కొంత కొంత సిగ్గు అబాష్మెన్ సిగ్గు సిగ్గుపడ్డా తప్పు పని చేస్తే సిగ్గుపడ్డా కాదు కొంత గ్రేస్ కొంత లజ్జ అది ఒక శోభ అలా ఉండేది ముమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మా నీ మగుడు పేరేమిటి అని అడుగుతా అందరూ అబ్బాయిలో అమ్మాయి ఇంట్లో బంధువులు అందరూ చేరి లోపలికి రానివ్వ బయట నిలబెట్టి అమ్మాయి నీ మొగుడు పేరేమిటి అని అడుగుతా ఆమె తలకాయ ఉంచుకునే సిగ్గు పుడుతుంది కానీ ఇప్పుడు సుబ్బారావా అని అడుగుతా ఏం మాట్లాడు రామారావా ఏం మాట్లాడదు అతనికి వాడి పేరు ఏదో అవుతుంది సుంబర్ణ ఏదో ఉంటుంది సుబ్బర్ణ అంటే తలపై పెట్టి నవ్వుతుంది అది పేరు మిగతా చూచి ఆ పేరు పుట్టుకో అది పేరు ఆ రకంగా చాలా పేర్లు అవన్నీ కండిషన్ కండిషన్ అయినా శత్రు సంహారక శ్రు శత్రువు సంహరించడం ఏదో మరి ఏదో ప్రశ్నావతారంలో కంసల్ని సంహరించాలి ఏదో ఉంటాయి ఇప్పుడు నేను ఈ కీర్తనలు విన్నా అంటే ఇలా ప్రసంగాన్ని బతికూ ఉంటాను కీర్తనలు ఇంకా మిగతా కీర్తనలు అనేక కీర్తనలు ఉంటాయి చాలామంది అనేక కీర్తనలను వ్రాసినారు ఈ మధ్యకాలంలో రాసిన వారు వారి విషయం అలాంటి రెండు మూడు శతాబ్దాల చట్టంలో రాసిన ముత్తుస్వామి వీక్షికులు శ్యామశాస్త్రి నుండి సో ఇటువంటి మహాత్ములు రాసిన కీర్తనలు ఉన్నాయి నాకు అర్థమైనంతలో నేను విన్నది కొద్దిగానే విన్నాను నేను విన్నంతలో నాకు ఇలా అనిపించదు యాగరాజస్వామి కీర్తనలు ఉపనిషద్వాణిని పోలి ఉంటాయి లేదా మిగిలిన కీర్తనలు కొన్ని సంస్కృతంలో కూడా ఉంటాయి దీంట్లో యాగరాజస్వామి సంస్కృతంలో ఉన్నది లేదు తెలుగు మిగతా వాళ్ళలో కొంతమంది సంస్కృత కూడా ఉంటాయి ఇవన్నీ కూడా పురాణ వాగుమయానికి సంబంధించిన కీర్తనలే ఉంటాయి నాకు ఆ తేడా అలా కనపడింది అంటే అలాగుంటాయి దక్షిణామూర్తి స్తోత్రం జరిగిన దానికేనూ లేకపోతే శ్రీనివాస గద్యం జరిగిన దానికే అలాంటి అలా అలా ఉంటుంది అంత తేడా ఉంటుంది ఈ నామాలు కూడా అలా ఉంటాయి వీటన్నింటిలోకి ఉత్తమోత్తమైన నామము పురుషోత్తమ ఆ నామ అంటే ఇప్పుడు మీరందరూ పురుషోత్తమ పురుషోత్తమని మొదలు పెట్టమని నా అభిప్రాయం కాదు హార్మోని పెట్టుకుని దట్ ఈజ్ నాట్ వాట్ ఐ మీన్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎనీ సచ్ రిచువల్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ నేనేమంటున్నానంటే ఈశ్వరుడు పురుషోత్తముడు పురుషోత్తముడు అంటే ఎక్కడుంటాడు పురుషైతే ఈ పురంలో ఉంటాడు ఇది పురం ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఈ అహంకార నేను ఫలానా అదా వాడే వాడే ఈశ్వరుడు అద్దే దట్ ఈస్ బ్లాస్టమి అది ఈశ్వరాపరాధం ఈ అహంకారమును పట్టుకుని ఈశ్వరుడు అన్నాం అది అపరాధం దోషం అలా అనుకోవడం తప్పది అది కాదు ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు మీరు ఊతూ ఉత్తరా దాటి ఉత్తముడై ఉన్నాడు పురుషోత్తమ దిస్ ఈస్ ది వే యూ హెవ్ టు అండర్స్టాండ్ ఈశ్వర ఆ అండర్స్టాండింగ్ మీద నామం ఇస్తుంది కనుక అది సర్వశ్రేష్టమైన నామము అది ఆ శ్లోకం యొక్క వ్యాఖ్యానం ఇప్పుడు భాష్యం చూస్తే పని అయిపోయినట్టే మనం అంతా కవర్ చేసేసినట్టే ఇంచుమించుగామాత్ కరమతీత అంటే నేను ఎందువలనైతే వినాశీలమైన దానికి అంటే దేహేంద్రియ సంఘాతములకు అతీతుడను స్మాత్ క్షరమతీత అహం నేను సంసార ఈ ఈ అజ్ఞానమును ఈ ఈ క్షర వినాశశీలమైన దేహేంద్రియ సంఘాతామునకు అతీతున్నాను అదే మీరు మ్యాక్రో లెవెల్లో చెప్తే ఎలా చెప్పాలి సంసార మాయా వృక్షము అశ్వత్ఖ్యము అతిక్రాంత మళ్ళీ మొదటి శ్లోకాన్ని గుర్తు చేసుకున్నారు శంకర్లు నేను కూడా గుర్తు చేయాల్సి ఉంటుంది మీకు కొద్దిగా గుర్తు చేస్తాయి ఉడికే ఎక్కువ ఎక్కువగా కాదు కొద్దిగా మొదటి శ్లోకాన్ని గుర్తు చేస్తాయి ఈ సంసారము ఒక చెట్టు ఈ చెట్టుకి రక్షణ ప్రాణము శక్తి ఆ శక్తి చెట్టుని నిలబెట్టేది మాత్రం ఈశ్వరుడే ఊర్ధ్వమూఢము కానీ దాని కొమ్మలన్నీ కూడా ఈశ్వరుడితో సంబంధం ఉండదు కిందకు ఉంటాయి కొమ్మలు ఏమిటో తెలిసినా కొమ్మలు స్వర్గలోకము అంతరిక్ష భూలోకము ఇవి ఈ లోకాలే కొమ్మలు తర్వాత వ్రీళ్ళు కలివేరు ఈశ్వరుడు మరి పిల్లలు ఏమిటి కర్మలు మనం చేసుకునే పుణ్యపాపములే పిల్లలు రేపు జీవులు ఈ సంసార వృక్షాన్ని పట్టుకుని బతుకుతూ ఉంటారు పైకి వెళ్ళిన జీవులు కిందకి పడుతూ ఉంటారు పైకంటే పై కొమ్మలు చెక్కిన జీవులు కిందకు పడుతూ ఉంటారు కింద కొమ్మల్లో ఉన్న జీవులు పుణ్యం చేసుకుని పై కొమ్మలకే ఎగబ్రాకుతూ ఉంటారు ఆ రకంగా అధస్వార్ధం కిందకి పైకి ఈ శాఖలు ఇలా వ్యాపించి ఉన్నాయి ఈ వృక్షము దీన్ని మీరు కౌగులించుకుని ఉన్నంత కాలము కింద ఉన్నవాడు పైకి పైకి ఉన్నవాడు కిందకి కింద ఉన్నవాడు పైకి అలాగా వెళ్తూ ఉంటారు సో అలాగా తిరుగుతూ ఉంటారు సంసార బంధంలో ఉంటానంటే పైకి వెళ్ళిన ప్రతి వాడు కిందకు వస్తాడు కిందకు వచ్చిన వాడు మళ్ళీ పుణ్యం చేస్తే పైకి పెడతారు లేదా మరింత కిందకి పోతూ ఉంటాడు ఇలాగ తిరుగుతూ ఉంటాడు పరిభ్రమిస్తూ ఉంటారు ఈ వృక్షము ఇది సంసార వృక్షము ఎందుకు సంసారం అనే పేరు ఎందుకు వచ్చింది పైకి వెళ్ళిన వాడు కిందకు వస్తాడు క్షీణపుణ్య మత్స్యలోకం విషయం యజ్ఞం చేసి మళ్ళీ స్వర్గానికి పోతాడు అలా వెళ్ళి మళ్ళీ కిందకు వస్తూ ఉంటాడు జనవచ్చి పైకి పోతూ ఉంటాడు అలాగే తిరుగుతూ ఉంటాడు ఇది అమెరికాలో వాళ్ళు వీక్ ఉంటుంది వన్ వీక్ అంటే ఏడు రోజులు ఐదు రోజులు వర్క్ చేస్తారు రోజులు వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు చాలా పూచిగా పనిచేస్తారు కాంఛో అనేది ఉండదు ఎక్కడ నాకెక్కడా కనపడాల ఎక్కడైనా నూల వన్ పర్సెంట్ ఉంటుందేమో నేను అడగాను కాంచో అనేది ఉండదు కాంచోరీ అన్నది ఉండదు కష్టపడి పనిచేస్తారు ఐదు రోజులు పనిచేస్తారు అక్కడ జీతాలు కూడా వారానికి ఒకసారి ఇస్తారు వాళ్ళని చూడండి నెలకోసారి కాదు వారానికి ఒకసారి వారం జీతం అంటే ఐదు రోజులు జీతం ఐదు రోజుల నుంచి ఎవరైనా వచ్చేస్తుంది వీడు శని ఆది ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టేసి కూర్చుంటాడు మళ్ళీ సోమవారం అయ్యేప్పటికీ క్లీన్ క్లీన్ స్లేట్ డబ్బు ఉండదు మనం ఇండియన్స్ ఎం చేస్తారంటే అక్కడికి వెళ్ళి డబ్బుని దాచి పెడతారు ఖర్చు పెట్టడం అక్కడ లోకల్ పీపుల్ వాళ్ళు ఏ వారది ఆ వారికి ఖర్చు శనివారం వచ్చిందనేప్పటికీ అసలు ఇంకా ఊళ్ళో ఉండడు వీడు వీళ్ళు బాధ్యం తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతారు న్యూయార్క్ వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ క్లబ్లోనూ అదే కెసినోలోనూ జాయిన్ దోడతాడు సూరి ఆ రూమ్ లో ఉంటాడు అక్కడ హోటల్స్లో ఖరీదైన భోజనాలు చేస్తాడు ఎవో సినిమాలు చూస్తాడు అటుకే భోగాలను అనుభవిస్తాడు మొత్తం ఆ వారంలో సంపాదించింది ఖర్చులకి పోగా మిగిలిన సొమ్ము అంతా ఆ వార వారాంతంలో ఖర్చు పెట్టేస్తాడు మళ్ళీ ఖాళీ ఇంటికి రావాల్సిన పెట్రోల్ పైసలు మాత్రమే ఉంటాయి ఆ పెట్రోల్ పోస్టే ఖారీ ఎక్క మళ్ళీ ఇంటికి వచ్చేస్తాయి సోమవారం వర్క్ మళ్ళీ ప్రారం ఇది భూలోకానికి రావడం తిండి తెప్పలు మానేసి ఉపవాసాలు యజ్ఞాలు యోగాలు చేసేయటం స్వర్గానికి ఎక్కేయటం అక్కడ రెండు రోజులు ఈ పుణ్యం అంతా భోగాలు అనుభవించడం మళ్ళీ ధర్యత్మను కింద పడిపోతూ ఉండడం మళ్ళీ ఇది వీకెండ్ మోడవు క్షీణేపుణ్యమే మర్చిపో ఇది సంసారం పైకి ఎక్కువ ఉండడం ఈ చెట్టు మీద అలాగే ఉండిపోవాలనుకుంటున్నారా దీని నుంచి విముక్తి కావాలనుకుంటున్నారా అని ఒక ప్రశ్న ఈ చెట్టు యథార్థమైతే దాని నుంచి ఎముక్తి అనేది ఉండదు ఇది యథార్థం కాదు ఇది మాయావృక్షము మాయావృక్షము అజ్ఞానం చేత మీరు దాన్ని కౌగులించుకుని ఉన్నారే తప్ప మీరు నిధులు పెట్టేయాలంటే నిధులు పెట్టే అవసరము కాదండి అది మమ్మల్ని పట్టుకుని అలా అనిపిస్తుంది అజ్ఞానంలో అలా అనిపిస్తుంది అజ్ఞానంలో అలా ఓ మహాత్ముడి దగ్గరికి ఒక కథను వెళ్ళాడు వెళ్ళి అన్నాడు నాదంతా వైరాగ్యం అండి పండిన వైరాగ్యం నాది నేను ఈ సంసారాన్ని విడిచిపెట్టేదానికి రడీనే కానీ వాళ్లే నన్ను విడిచిపెట్టట్లేదు భార్య నువ్వు లేకపోతే అసలు జీవితమే లేదని పట్టుకున్నారు పిల్లలు నాన్నగారు మీరే మాకు సర్వస్వం మేము వద్దరే పెళ్ళిళ్ళు పిల్లలు వాళ్ళు ఉన్నప్పటికీ మీరే మాకు సర్వస్వం అని వాళ్ళు పట్టుకున్నారు నన్ను ఎప్పుడైనా కింగ్లీయర్ థింగ్ లియర్ షేక్స్పియర్ చదివితే జరుస్తుంది అక్కడ లియర్ ఇలాంటి బాంట్లే మాట్లాడతారు థింగ్ లియర్ పెద్ద కూతురు అబ్బాయి అంత ప్రేరం చేస్తుంది పెద్ద కూతురు పెద్దఅల్లుడు అబ్బా కొడుకే నయం కొడుకు కూడా కొడుకులు లేని లోటు తీరిపోయింది వీటితో రెండో కూతురు అంతే రెండో అల్లుడు అంతే మూడో కూతురు వచ్చి నా అన్నగారు మీరు అల్లాంటి వ్యామోహంలో ఉండకూడదు తండ్రి కొడుకులు అనే ఈ బంధాలు అంత ఇప్పుడు మీరు నాకు పెళ్లి చేశారు కదా ఇప్పుడు నేను పెళ్లి చేసిన వాడిని ప్రేమించి వాడికి రెండు మెతుకులు ఉండి పెట్టాలి కదా మరి నేను మీ దగ్గరే కూర్చొని మీకే మిమ్మల్ని స్తోత్రం చేస్తూ కూర్చుంటే ఎక్కడ కూర్చుంది మీరంటే ఒక తండ్రిగా ఎంత ప్రేమ ఉండాలో అంత ప్రేమ నాకు గలదు అని చెప్తున్నారు చెప్తే వీడు అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది ఈ థింగ్ ఈ సంసారంలో అలాగే ఉంటారు సో ఇటు ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు నా కొడుకులు నన్ను విడిపెట్టట్లేదు నా కూతుళ్ళకి నేనంటే ఎంత ప్రేమో అని మురిసిపోతావు ఈ కారణం చేతనే నేను ఇంకా సంసారం పట్టుకో సంసారంలో ఉన్నా తప్పితే అంటే ఏ క్షణమైనా నేను విడిచిపెట్టేదానికి సిద్ధమే అని చెప్తాడు అంటే మహాత్ముడు అంటాడు నాతో పట్టమ్మంటాడు నడక్క వాకేమి కొందరో ఎందరో చెట్టు వస్తుంది ఆ చెట్టును దాటి చెట్టు దాన్ని ఇలా కౌరవించుకుంటాడు ఈ మహాత్ముడు ఏం మహాత్మా ఏమిటి అలా చేస్తున్నారు రండి వెళ్ళం వాకింగ్కి అంటే నేను రావడానికి సిద్ధంగానే ఉన్నాను ఈ చెట్టు మాత్రం నన్ను వదిలిపెట్టడం లేదు అని అంటే అదే కండి మీరు పట్టుకున్నారు కానీ చెట్టు మిమ్మల్ని ఏం పట్టుకోలేదు కదా అది అది మిమ్మల్ని పట్టుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టాలి అది మిమ్మల్ని పట్టుకోలేదు మీరే చెట్టుని పట్టుకున్నారు మీరు వదిలిపెట్టేయాలనుకుంటే ఈ క్షణంలోనే వదిలిపెట్టేయవచ్చు అంటారు అంటాడు అంటే ఆయన అంటారు అలా కాదు ఈ చెట్టు నన్ను గట్టిగా పట్టుకున్నట్టుగా నాకు అనిపిస్తోంది అది కరెక్ట్ కాదంటారా అంటారు అంటే కరెక్ట్ కాదండి మీరేదో భ్రమ పడుతున్నారు ఆ చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదు మీరే ఆ చెట్టుని పంచుకున్నారు అని అంటాడు అతడు యన నువ్వు కూడా ఈ సంసార వృక్షాన్ని ఆ విధంగానే పట్టుకున్నావు దాని పేరే అజ్ఞానం నువ్వు వదిలిపెట్టేయాలంటే ఈ క్షణంలోనే వదిలిపెట్టేయచ్చు నేను మిమ్మల్ని సంసారం వదిలిపెట్టేనని చెప్పట్లేదు సంసారంలో ఆసక్తిని వదిలిపెట్టడం గురించి మాట్లాడుతున్నాను మీరు ఉన్నతోటే ఉండండి ఎందుకంటే మీరు నాకు భిక్ష లేకుండా అయిపోతుంది ఈ పాఠం చెప్పి నేను మళ్ళీ ఇంకో ఊరు పోవాలి ఇంకో ఊరు పోయి అక్కడ పాఠాలు చెప్పాలి పాఠాలు చెప్పకపోతే తిండి రాదు భిక్ష రాదు పాదాలు చెప్పిపోతే ఎవరు ఎవరు భిక్ష పూర్వం రోజులు కాదు ఇప్పుడు పాదాలు చెప్తే ఆ పాదాలు చెప్పే వాళ్ళలో నుంచి ఒక పది మంది తేరత వాళ్ళు వెళ్ళి కోడి మెతుకులు పెట్టాలని అనిపిస్తుంది వాళ్ళు ఆ విధంగా రోజులు గడిచిపోతూ ఉంటారు కాబట్టి సంసారం వందల ఆసక్తిని మీరు విడిచిపెట్టదలుచుకుంటే దుఃఖ ఎందుకో తెలుసునండి మీరు యథార్థంగా బద్ధులు కాదు కానీ మాకెందుకు బంధం అనుభవాలకు వస్తుంది అంటే అజ్ఞానం వల్ల వస్తుంది పోనీ బంధము కల్పితమే కానీ మరి అజ్ఞానమైతే ఉంది కదా మరి అజ్ఞానం వల్ల బంధం అని అన్నారు కదా మీరు కాబట్టి బంధం కల్పితమే కానీ అజ్ఞానమైతే ఉంది కదా నో నువ్వు అజ్ఞానము కంటే కూడా అతీతుడవే అజ్ఞానాన్ని నువ్వు అట్టి పెట్టుకున్నంత కాలమే ఉంటుంది నువ్వు ఎప్పుడు అజ్ఞానాన్ని వీదిలిపెట్టేస్తే అప్పుడు వెంటనే పోతుంది దీని మీద రవీంద్రనాథ్ ట్యాగోర్ ఒక గొప్ప కథ స్మాల్ స్టోరీ ఒకటి రాసే నాకు గుర్తు లేదు అది మనము ఎప్పుడు ఆ జ్ఞానాన్ని గురిపెట్టేస్తే అప్పుడు పోతుంది ఒకని ఒక దెయ్యం పట్టి పీడించేది ఆ దెయ్యం పట్టుకుని వాడిని హింస పెడుతూ ఉండు ఆయన కథలో నాకు గుర్తున్న మాట చిన్నది గుర్తు చెప్తున్నా ఏదో చిన్నది కనెక్టెడ్గా చెప్తున్నాను ఇంకా వివరాలు కా పుస్తకం చదవాలి దెయ్యం వీడిని పీడిస్తూ ఉండేది కాదు వీడు ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్తే వీడికి హానిని చేస్తే ఏదో పీడిస్తూ ఉంది ఆఖరికి ఆ దాంతో వేగి వేగి వేగి ఓ రోజు నా దెయ్యానికి దండం పెట్టి ఓ దెయ్యమా నేనేదో మహాపాపం చేస్తూ ఉంటాను ఇంతకాలం నన్ను పీడించావు ఈ ఆ పాపం క్షీణించిపోయి ఉంటుంది ఈ పాటికి అయిపోయి నా ఎందు దయచూపు ఇంకేదైనా కొద్దిపాటి పాపం ఉంటే మళ్ళీ జన్మలో అనుభవిస్తాను ఈ జన్మలో నాకు ఓపిక లేదు నువ్వు నన్ను వీధులుపెట్టేవి అని అంటాడు అంటే అప్పుడు అది ఏమవుతుంది నిజమే నువ్వు చెప్పింది నేను నిన్ను వదిలిపెట్టేస్తాను నేను నీ కేవలము నీ మనస్సులో సంకల్పరూపంగా మాత్రమే ఉన్నాను చుమా నేను నిన్ను వదిలిపెట్టేస్తున్నాను ఇంకే క్షణం నుంచి నన్ను సంకల్పించడం మాసే నేను ఉండను అని చెప్తున్నా అంటే వీడు అంటాడు అంటే నేను సంకల్పిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను దీవిస్తున్నావా అవును ఇప్పుడు నిన్ను నేను సంకల్పించకపోతే ఇంకా నీ పేడ నా ఉండదు అయితే నేనే సృష్టించను అవును నేనే నిన్ను పోషించి నిలబెడుతున్నాను అవును ఇప్పుడు నేను మానేసిస్తాను ఇంక నేను నిన్ను సంకల్పించాను నేను ఉండను ఐ విల్ వ్యానేష్ అని చెప్తుంది అదే అది దాని మీద ఆయన డీటెయిల్స్ బాగా రాస్తాను గొప్ప కథ ఈ అజ్ఞానం ఈ అజ్ఞానం అనే దెయ్యం మనల్ని పీడిస్తుంది ఎందుకో తెలుస్తుందండి మనం దాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాం ఎప్పుడు కూడా ఓ అజ్ఞానమా నువ్వు నా దగ్గరే ఉండు ఎక్కడికి వెళ్ళకు నువ్వు ఉంటేనే నాకు కోరికలన్నీ ఉంటాయి కోరికలు తీరుతూ ఉంటేనే సంతోషంగా ఉంటుంది అని ఇలాగ ఒక అజ్ఞానంలో మనం దాన్ని అజ్ఞానాన్ని అంటిపెట్టుకుంటుండబట్టే మనకు అది అనుభవానికి వస్తుంది వాస్తవంలో మనస్వరూపము దానికంటే అతీతమైన ఆ విధంగా నేను అతీతులను సంసారమాయా వృక్షము దానికి అశ్వత్థము అని పేరు ఎందుకని అశ్వత్థము స్వహన తిష్టతి రేపు ఉంటుందనేటువంటి హామీ లేదు దీనికి రేపు ఉంటుందనే హామీ లేదు అటువంటి ఈ సంసార నేను అతీతులను అది పురుషోత్తమ శబ్దానికి సార్థకత్వం అక్షరాదీ సంసార వృక్షబీజభూతాత్ అకృష్టతమర్ధ్వతమో ఈ సంసార వృక్షమునతో అతీతం పైవాడము అంతేకాదు ఈ సంసార వృక్షము ఏ విత్తు నుంచి పుట్టినదో అజ్ఞానం అనే విత్తు ఎందుకంటే మాయాశక్తి అనేటువంటి విత్తనము దానికంటే కూడా పైవాడను పైవాడను ఉంటే అతీ చుడను అని అర్థం లేకపోతే అది కన్ను ఉంటుంది నేను పైన ఉంటాను అని అర్థం పైన ఉండటం అంటే ఫిజికల్ కాదు ఫిజికల్ కాదు మెటాఫారికల్గా అలా అంటారు దీన్ని గీతలో ఇంతకుముందు కూడా చెప్పడం అయినది ఎలాగంటే ఇంద్రియేధ్య పరాహ్యర్థ ఇప్పుడు కన్ను కంటే కన్నుతో చూచే రూపము గొప్పది మీరు కన్నును ఎంజాయ్ చేయరు కన్నుతో చూడబడే రూపాన్ని ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇంద్రియేభ్య పరాహ్యర్థా చెలి గొప్పదా చెలితో వినే సంగీతం గొప్పదా చెవితో వినే సంగీతం గొప్పది అలా తీసుకోండి ఇంద్రియేభ్య పరాహ్యర్థ అర్థేభ్య పరం మన ఈ శబ్దాది విషయముల కంటే పరము మనస్సు మనస్సు జ్ఞానం ఉంటుంది మనస్స పరా బుద్ధి మనస్సుకంటే ఉత్కృష్టమైనది బుద్ధి బుద్ధేరాత్మా మహాన్ పద అది అది ఆత్మ మహానాత్మ పద మహానాత్మా పురుషోత్తమ ఒకటే ఆత్మా ఇందు పురుష మహాన్ని ఉత్తమ కాబట్టి క్షరాక్షరములు అతీతమైనది పరమాత్మ అక్షరాదతి చోత్తమ దీంట్లో రహస్యం ఏమిటో చెప్పమంటారా మీకు జీవుడైతే అవిద్య ఈశ్వరుడైతే మాయా ఓకే అవిద్యకి మాయికి తేడా ఏమిటి శుద్ధ సత్వప్రధాన అవిద్య మలిన సత్వప్రధాన సారీ రివర్స్ మలిన సత్వప్రధాన అవిద్య శుద్ధ సత్వప్రధాన మాయా అంటే ఈశ్వరుని యొక్క మాయ మాయాశక్తి త్రిగుణాత్మకమే జీవుడి అవిద్య కూడా త్రిగుణాత్మకమే కానీ ఈశ్వరుడు మాయాశక్తిలో సత్వగుణం టాప్లో ఉంటుంది రజోగుణ తమోగుణాలు లో లెవెల్లో ఉంటాయి జీవుడి యొక్క మాయా అవిద్యలో తమోగుణం టాప్లో ఉంటుంది రజోగుణము ఉంటుంది సత్వగుణ ఉపశనం ఉంటుంది మలీన సత్వ సత్వం ఉంటుంది మలిన అంటే రజోగుణం తమోగుణమే ఎక్కువగా ఉంటుంది దాంతో వీడు అజ్ఞానంలో ఉంటాడు ఆ అవిద్య వీడి బతుకుని శాసిస్తూ ఉంటుంది కదా మాయాశక్తి ఆయన జ్ఞానస్వరూపుడై ఉంటాడు సత్వగుణాన్ని బట్టి అంటే ఆయన మాయాశక్తిని శాసిస్తాడు ఇది వర్ణన ఇప్పుడు ఈ వర్ణనలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది సపోజ్ నేను తమోగుణాన్ని తగ్గించుకుని రజోగుణాన్ని తగ్గించుకుని సత్వగుణాన్ని పెంపొందించుకున్నాను అనుకో అప్పుడు నేను అవిద్యలో నుంచి దేనిలోకి వెళ్తాను మాయాశక్తిలోకి వెళ్తాను అప్పుడు జీవుడు ఏమైపోతాడు దేవుడు అయిపోతాడు దేవుడు తమో గుణాన్ని పెంచుకుని జీవుడు అవుతాడు జీవుడు సత్వగుణాన్ని పెంచుకుని దేవుడు అవ్వచ్చు గుణాతీత అంటే అది సత్వగుణంలోకి వచ్చారంటే గుణాతీతుడు అయిపోతాడు గుణములలో బద్ధుడైతే జీవుడు గుణములకు అతీతుడైతే దేవుడు వడ్లగింజయే బియ్యపుంజైత వేదాంతం కదా మరి అలాగే ఉంటుంది అతహ క్షరాక్షరాధ్యాం ఉత్తమత్వా సో ఈ విధంగా నేను ఇందువలన అంటే క్షర అక్షరములు రెండు తత్వముల కంటే పైవాడములు కనుక పైవాడములు దీనికి వీళ్ళు ఎవరు అర్థం చెప్తారో తెలిసిన బహుశా క్షరం అంటే భూలోకం అక్షరం అంటే స్వర్గలోకం వైకుంఠంలో ఉంటాడు స్త్రీ అలాగే అలా చెప్పినా నీ రాశ్చర్పరక్షడికి పోలినో వాడి చెప్తాడు అస్మి భవామి వాక్యం అత అస్మి అత ఇందువలన ఇందువలన అనగా ఎందువలన క్షర అక్షరముల కంటే అతీతుడనగుట వలన అస్మి భవామి అగుచున్నాము లోకే వేదే చ లోకమునందు కూడా లోకమునందు అంటే మార్కెట్ ప్లేస్లో అని కాదు అర్థం విద్వాంసుల యొక్క అర్థం మార్కెట్ ప్లేస్లో పురుషోత్తమ అంటే అదొం పురుషోత్తం గారు ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుకుంటారు కాబట్టి అలా కాదు లోకే అంటే విద్వాంసుల యొక్క సముదాయంలో ఈశ్వరుడిని పురుషోత్తముడు ఆత్మరూపుడు అని వాళ్ళు తెలుసుకుంటారు వేదం అయితే చెప్తూనే ఉంటాడు వేదమైతే సుస్పష్టంగా పురుషుడు ఉత్తముడు కాబట్టి పురుషోత్తముడు పరమాత్మ అని చెప్తూ ఉంటాడు మహతో మహీయాన్ ఆత్మ గు నిహిత జంతోక్రపుత శాతు అని కథోపనిషత్తు అలాంటి ఉపనిషత్తులలో ఆ పరమాత్మ పురుషోత్తముడుగా మరణింపబడుతూ ఉండనే ఉంటాడు ప్రసి ప్రఖ్యాత ప్రసిద్ధి చెందినవాడు ఇంకా వివరణ సమే అక్కడ వినడమని ఎలాగా మేము పురాణాల మీద ఇలాగ చెప్పింది పురుషోత్తముడు లేదు ఇలా ఎక్కడా వినలేదండి ఏదో పురుషోత్తమంతో ఏదో పాపంలో విన్నాం తప్ప ఇలా ఎక్కడా వినలేదండి మళ్ళీ ప్రసిద్ధి ఏంటంటే మీరు వినడాంతో ప్రసిద్ధిని కాదు జ్ఞానం భగవద్గీతలో ప్రసిద్ధి అది తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఈ అలా ఎక్కడా మేము ఎనర్జీ లేరు మాస్ వేరే మేము మీరు ఈ కొత్త రెండు ఒకటేదో కొత్త తీసుకొచ్చారు అని అన్నారనుకోండి అంటే మీరు విన్నారని మా అభిప్రాయం కాదు ఎవరు కొద్ది కొద్ది తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నారు అని అని ఓకే ఓకే వేదే చ ప్రసి ప్రఖ్యాత ఎవరి పురుషోత్తమ ఇది పురుషోత్తముడు అని నాకు ప్రసిద్ధమైన పేరు అంటే ఎవళ్ళు ఎవళ్ళు అంటున్నారు అలాగా ఏం మాం భక్తజనా విదు భక్తులైన జలు ఈ విధముగా నన్ను ఎదుగుకూడదు అంటే మేము చాలా మంది భక్తులను ఎదుగుతాం కానీ వాళ్ళు ఎవరో ఇలా ఆ భక్తులు వేరు ఆ భక్తులు భక్తి అంటే హార్మోని తబలా అలా ఆ దాన్ని కాదు భక్తి అది అది గౌణ భక్తి ఇదంతా నిన్న ఎవరో ఉన్నారు భగవంతుడిని ఆరాధించేప్పుడు ఆర్భాటం ఉండకూడదు అన్నారు ఆయన పాపం ఏదో విద్యావంతుడు ఏదో కండువాది తప్పునే పండితుడిగా కనపడ్డాడు ఆయన పాపం గట్టిగా చెప్తున్నాడు భక్తి వేరు ఆర్భాటం వేరు అని చెప్తున్నాడు ఆర్భాతం ఉన్న చోట భక్తి అని మీరు భక్తి ఉన్న చోట ఆర్భాతం ఉండదు ఉండదక్కర్లేదు చెప్తున్నాడు ఇంకొక ఆయన ఆయన్ని మాట్లాడనివ్వకుండా ముఖ విధానం చేసేసి అవి చేసి అసలు భగవత్ ద్రోహం చేసేస్తున్నావు అన్నంత హడాది చేశాడు చ్చేసి ఇది టీవీలో అప్పుడు పాపం నాకు నాయ నేను ఎన్ని మాటలు చెప్పేసి కట్టి నుంచి తిరిగేస్తున్నాను పాపం మీ పుణ్యాత్ ఒక్క మాట ఎన్ని చేయవాడుతో తిన్నాడు నయాడు మాట్లాడి టీవీలో చెప్పకూడదు కానీ నేను ఒక గుణపాఠం నేర్చుకున్నాను కానీ లేదంటే ఫ్యూరియస్ పటార్ యూ నో నీకు అసలు భక్తి అంటే ఏమిటో తెలుసా ఆత్మాటం లేకపోతే భక్తి ఏమవుతుంది దేవుడికి మనం అలంకారాలు చేయాలి విద్యుద్దిప అలంకారాలు చేసి తీరాల్సి ఉందే దేవుడికి అలాగ అక్కడ దేవుణ్ణి పెట్టేసి ఆ రాముడు ఇలా బాణం వేస్తున్నట్టు అలా రాముడిని ఎలక్ట్రిక్ అలంకారం లేకపోతే ఇంకా భక్తి ఏమిటి అని అలాగే కొత్తగా నేను ఇంటికేస్తున్నాను ఆయన పాపం ఏదో చెప్పే ప్రయత్నం చెప్పనే కూడా ఆయన కాబట్టి భక్తజనా అంటే అలాంటి భక్తజనం ఉంటుంది అదంతా అదో రకం భక్తి అదంతా కూడా ఎక్కుంటే కొంచెం హంగు ఆరంభాతం ఒక్క పిస్తం రౌడీజం కూడా మీరు దానికి నిలాయించాల్సి ఉంటుంది అప్పటి కానీ ఆ భక్తి కంప్లీట్ అవ్వదు ఒకసారి రౌడీజం ఉండాలి లేకపోతే చందాల నుంచి వస్తాయి ఒకసారి రౌడీజం ఉండాలి ఉంటేనే భక్తి అవుతుంది ఏమం అలాంటి భక్తి కాదు ఏమక్తజన విదం అనే ఎటువంటి భక్తి మాంచ యోగ్యభిచారీణ్య భక్తి యోగి ఏమిస్తే సోగుణాన్ని సమతీ చేయతా బ్రహ్మభూయాన్ని కలపతి పదకొండో అధ్యాయం పద్నాలుగో అధ్యాయంలోనూ ఎక్కడో అటువంటి భక్తి సో మనం చూసాం చాలా భక్తిని విధు వాళ్ళు తెలుసుకుంటున్నారు కవయ కావ్యాదిషుచన్నా నిబద్ధనంతి కవులు కూడా అంటే లోకంలో ప్రసిద్ధిగా ఉంది అన్నదానికి శంకర్లు వివరంగా చెప్తున్నారు కవులు కవులు అంటే జ్ఞానులని అర్థం జ్ఞానులైన మహాత్ములైన కవులు వాడు కూడా పురుషోత్తమ ఇప్పుడు అన్నమయ్య పురుషోత్తమ ఒక కీర్తనలో పెట్టాడు ఆ కీర్తన అద్వైతంగానే ఉంటుంది కీర్తన ఆ కీర్తన అద్వైతంగానే ఉండదు అన్నమయ్య కీర్తనలు నాకు తెలుసున్నంతలో నేనేం పెద్ద దాంట్లో స్టడీ చేసి రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏం కాదు చాలా కీర్తనలు అద్వైత ప్రధానంగానే ఇంకా బ్రహ్మం ఒక్కటే చెప్పిన వాడు ఆయనే కదా పురుషోత్తమ నిన్ను కొడగంటి కొడగంటి అంటే నాకు కళ్ళ కనబడ్డామని సినిమా వాడికి చెప్తున్నా అర్థం చెప్పుకోకూడదు మీరు పొడగంటి అంటే ఐఘటం ఇంటిమేషన్ నాకు ఇంటిమేషన్ వచ్చింది ఓ పుస్తకం ఉండదు ద ఇంటిమేషన్ ఆఫ్ ది ఇన్ఫి మాక ఫైన కనపడుతూ ఉంటాయి పరిచ్ఛిన్నలు కనపడుతూ ఉంటాయి సడన్ గా ఐ గాట్ ది ఇంటిమేషన్ ఆఫ్ ది ఇన్ఫెనిట్స్ అది అనమయ్య కీర్తనకు అర్థం ఐ గాట్ ది ఇంటిమేషన్ ఆఫ్ ది ఇన్ఫెనిట్ ఆ పురుషోత్తముల యొక్క ఇంటిమేషన్ నాకు వచ్చింది అనుభవం నాకు కలిగింది అని చెప్తున్నాడు అంటే ఆ కీర్తన ఎలాంటిదంటే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్సు పారే అలాంటి అలాంటి కేత కాబట్టి కవులు ఆయన కవి ఈ వేదాహమేతం అన్నవాడు కవి ఋషి అంటే కవి ఆయన అలా చెప్పాడు వేదాహమేతం పురుషం మహాంతం మహాంతం అంటే ఉత్తమంగా నా సో కవులు తాము దర్శించిన మంత్రాలలో తాము రచించిన కావ్యాలలో ఆ పరమాత్మను కాళిదాసు పరమాత్ పరమేశ్వరుణ్ణి ఆత్మరూపంగా ఎన్నో చోట్ల చెప్పాడు కాబట్టి కవుడు కావ్యాలలో ఈ ద్వైతులు కాళిదాసం చదవరు నేను తెలిసా అది వాళ్ళు కాళిదాసం చదవరు అంచేతనే కాళిదాస కావ్యాన్ని చదవకుండా ఉండడం కోసం వేరే కావ్యాలు రాసుకు పెట్టుకున్నారు వాళ్ళు ఏదో నఖస్తుని ఇలాంటివేమో స్తోత్రాలు ఎవరు వస్తుంది అవే చదువుకుంటారు కాళిదాసం చదవరు అరే కాళిదాసు ఆయన నేషనల్ పోయేది రాంటే బాగుంది ఎందుకంటే ఆయన దేవుడు పట్టుకున్న ఆత్మతో ఉంటుంది కవులు కావ్యాదులలో ఈ నామమును ప్రసిద్ధంగా చెప్తున్నారు నిబద్ధనంటే అంటే తమ పద్యాల్లో దాన్ని కూరుస్తున్నారు కూర్చుట పురుషోత్తమ ఇచ్చనైనా అభిధానేనా అభితురనంతి సో ఒక అన్నమయామదులైన కవులు ఆ పరమేశ్వరుని పురుషోత్తముడు అనే పేరుతో అంటే సకల ప్రాణుల హృదయంలో సర్వాతిశయమైన ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తున్నవాడు అనే పేరుతో వారు కీర్తిస్తూ ఉన్నారు అభిగ్రహులు అంతేంటే పలుకుతున్నారు అనగా కీర్తిస్తున్నారు కీర్తించడానికి మళ్ళీ రా మీద హార్మో మీద మోదం పెట్టద్దు ఇప్పుడు నేను చెప్పాను చూడండి దాన్ని కీర్తించడం అంటారు అంతేనా అయితే కీర్తన గజ్జలు కట్టుకోవాలని అనుకుంటున్నారు అలాగంగా ఐ మీన్ ఇట్ ఐ రియల్లీ మీన్ ఇట్ కీర్తిస్తున్నారంటే మీరు గిజ్జలు హార్మోనియం మొదలు పెట్టద్దు చెప్తున్నారని అర్థం అధిక శ్లోకం అనేసిద్దాం క్షరమతితోరుషోత్తం ఓం నమ ద